ప్రభా పరిశుద్ధ గొప్ప దేవ సరస్ పంపనతుల దేవ మహిమే ఈ గడిచిన కాలం భద్రపక్షన్ బట్టి కృతజ్ఞత గీతల ప్రభావ స్తోత్రమైన సమస్త ఘనత మహిమా ప్రభావం మహాశ్వర్యం మీకే కలుగుతున్నారు ప్రభా నా దేవ్య కాల తమైన మీకు తండ్రి కుష్ణ దేవ ఇదే మాత్రం మాట్లాడే ప్రభావ జీతాలు సరిచేయండి అభిషేకండి మీ వాక్యంలో గ్రహించడానికి మీరే ఆధిపత్యం నడిపించడానికి ప్రాధిస్తా పది గొంతు నడిపించిన ప్రతి ఆటంకాలు కొట్టివేండి ప్రభావ నా దేవనా ప్రభావ ప్రతి ప్రార్థన జవాబులు ఇస్తుంది కనిపి నా దేవనా ప్రభుత్వం నటించి అందరినీ రాసిద్ధపరచుకోమని ఏమో ప్రాధిశ आमीन आमीन आमीन आमीन ना तुति पात्रुदा ना पाटा बारे ना तुति पात्रुदा निज संयया ना आराधना कु नीवी जो जुडवैया ना आराधना कु ుడవైయా నా స్పాత్రుడా నాయ్యాక్య వినా పరవశాక్యనామక ఆహారము ఈ వాక్య వినా పరవశివాక్య వినా पावक वकुहा रमू री वाक्य नैना पादमुनक दीपमो री वाक्य नैना पादमुनक दीपमो री री वाक्य नैना पादमुनक दीपमो सा स्तुति पात्रदा सा येसय्यं ई कृपयेना आत्मनमः ई कृपयेना आत्मकु अभिषेकम् ई कृपयेना त्रयमः ई कृपयेना आत्मकु अभिषेकम् ई कृपयेना जीवन आधारः कृपयैना जीवन आधारम् ती कृपयैना जीवन आधारम् सा स्तुति पात्रदा सा येश्या सा आराध्यत्वे तीरे योग्यदा वन्या सा आराध्य कदाचित si sundarya vidva vyatha satpti patruda aaye kaiya si sundarya mangi dushami mo si paripurnata si yo dusikaramu si sundarya mo ydushami mo si paripurnata ही हो दे शिखर मु ही परिपूर्णतः नो जीवित गव्यमु ही परिपूर्णतः नो जीवित गव्यमु ही परिपूर्णतः ता जीवित गव्यमु स्वमस्ति पात्रदा ता युकया ఆరాడవయ్యా నా ఆరాధివైయాత్రుడా చక్రవర్తి శ్రీకారం కోటి రోజు వాక్యం పరిశుద్ధు అవి తండ్రి తృతీ స్తోత్రాలైనా శివగల దేవ మహోన్లవి తండ్రి మీకేం వదగాలిపోయా మీకు దర్శకాలం అంత మమ్మల్ని పరిశుద్ధంగా కాపాడి అయినా సజీలకు ఎంతో వదగాలి ఇది నచ్చులకు ఎంతో మంది మరణించినారు ప్రవ్వ మమ్మల్ని ఎంతగా ప్రేమించి ప్రవ్వాంతవరకు మీరు కాచి కాపాడు అంటే మీకు ఎంతోచుకుంటున్నాను నేను క్రమాల కాలంలో మేము తండ్రి ఎవరు గుర్తులైనా తండ్రిగా హెచ్చరించిన తర్వాత త్వరగా రాదగలప్పుడే హాంపు అంతానికి సంబంధించిన మీరు అక్కడ సూచనలన్నీ నెరవేరుతున్నాయి అవి ముగించి దశకు నేను సిద్ధపడుతున్నాయి కాబట్టి వాటిని మేము గ్రహించి సిద్ధపడలాగలం ఇక్కడ సహాయపడండి అనేట్లని మేము సిద్ధపడాలి అటువంటి సేవ జీవితంలో మమ్మల్ని అర్పించండి తండ్రి ఇంకొక ముసల్ మేము అన్నిటి పనుల నిమగ్నమైన ప్రతి పనులు మిమ్మల్ని మహింపరచేలాగా మీ యొక్క వెలుగుని ప్రకటించేలాగా సహాయపడమంతా సాధిస్తున్నాం మార్గాన్ని తప్పకుండా జాగ్రత్తతో పరిశుద్ధతతో వినయంతో భయభక్తులతో మేము ప్రతి విషయంలో మా యొక్క తలంపులు అన్నింటిలో ప్రభావ మీ అధికారానికి లోబడి లాగిన తలంపుల చోటించేలాగా సహాయపడమంతా ఆశిస్తున్నాం వాక్యం ఎంత మదినోగా దుట్టం ఎంతో విలువల వాక్యంలో మేము నానబడలాగన తిరుమలమైన స్నానం చేయబడ్ల జీవితాలను మళ్ళీ నడిపించమంటేస్తున్నాం జీవితం మాకందరికి అనుగ్రహించమంటూస్తుంది వాక్యం ద్వారానే విశ్వాసం బలపడుతుందండి వేరే మార్గం లేదన్నారు కాబట్టి విశ్వాసంలో బలపడమని బలపరచమంటే ఆధిస్తున్నాం తండ్రి ఎక్కువ సమయం ప్రాంతంలో గడుపులాగా అనేకమైన సత్యాలు గ్రహించి ఆత్మీయ నేతలను కొత్తని గ్రహించాలా ప్రభు అవలంబించుకోవాలా కేవలం విని మర్చిపోయే వాళ్ళ కాకుండా అద్దంలో ముఖం తీసుకుని వెళ్ళిపోయే వాళ్ళ కాకుండా ప్రభు అది మమ్మల్ని ఏదైతే హెచ్చరిస్తుందో దాని ప్రకారంగా మేము మధ్య జీవితంలో హృదయం నుంచి బయటకు తీసుకుని రండి ప్రభుత్వ అరుదువైన మంత్ని అనుగ్రహించండి మామ కుటుంబాన్ని గ్రహించి స్వీకరించి మా జీవితంలో పాటించాలా అటువంటి జీవితంలో మమ్మల్ని అందరూ నడిపించడానికి సాధిస్తున్నాం ఓ ప్రభుత్వ చిన్న జీవితంలో ప్రేస్తల గురించి సేవకుల గురించి ప్రార్థిస్తున్నాం మాట్లాడి జీవితాన్ని విడిచిపెట్టి ప్రభావ మరియు ఆ జీవితాన్ని ప్రభావ స్వీకరించి బిడగా తయారు చేయండి ఎందుకంటే ప్రభావ వారు వాక్యంలో బలపడకుండా అనేకమైన ఫలితాలి పోతున్నారు తండ్రి మీ సన్నిధిలో సమయం గడపక లోకంలో అధికంగా సమయాన్ని గడుపుతున్నారు ప్రభా సేవకులు అదే ఉండకుండా ప్రభావితిలో మీ సన్నిధికి వచ్చి గడిపినాగానే మీ యొక్క ఆ గ తీసుకొని ముందుకోలేని ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ఎవరు గురితె జలప్రయాల నుంచి వాళ్ళందరినీ కొనిపోయిన అలాగే మనుషుకు మనకు అక్కడ ఎక్కువ మంది కొన్ని పోతారు ప్రభా నీ దినారు కానికని వాక్యంపై తెలుస్తుంది కేవలం లోవా కుటుంబం ఒకటే అవును ప్రభా తెరబడింది కుటుంబం ఒకటి జలం చేత అలాగే అన్నారు ప్రభావం మీరు అక్కడ జనం మీరు భూమి మీద విశ్వాసాన్ని కనుగొన అన్నారు ప్రభా భయంకరమైన దినాలకు మేము స్థిరపడుతున్నప్పుడు ఎందుకంటే మనుషులు స్వార్థపర ధనాకృషితో కూడిన వాళ్ళు అవున తెలవ్ మనీ ద రూట్ ఆఫ్ ఆల్ ఈజీల బాక్యం కలిగిస్తుంది ప్రతి ఒక్కరికి ధనాదోని ప్రభావ దానికి బాండి తెల్లగా క్రైస్తవులు అయిపోతున్నారు ప్రభా కనికరించర్థిస్తున్నాం ఒక వనరులు అర్థించుకుంటున్నాం కానీ రంగాన్ని కట్టమంటే ప్రభావింగ్స్ కట్టే బాధలో అనేకులు నిబ్నమైపోయారు ప్రభా అటువంటి జీవితం నుంచి మాకు బిడుదలు కల్పించి మనకు ఆర్థిస్తున్నాం అటువంటి మోసపుచ్చి ఆత్మల నుంచి మళ్ళీ దూరం పడుకోవాలా వాటిని అటయించుకోవాలా అటువంటి వాటితో మాకు ఎటువంటి ప్రహ్వాసం లేకుండా ముందు పోవాలా ప్రభా సుష్ దేవుని బిల్లని చెల్లె పడుతున్న వాటిని తొలగిస్తుంటాం విజయ సమాప్తిలో అవును ప్రభావ మేము వాళ్ళకి దొరకకుండా సహాయపడడానికి ఆధిస్తుంది ఇంత కూడా వాళ్ళకి చోటు ఇవ్వద్దు ప్రభా కైన మీరు అంటున్నారైనా పాపము గడప వద్ద అది ఎవరిని మీద ఎదురు తీస్తుంది అది ఎవరికి అవకాశం ఇస్తే వాడిని మించేస్తున్నా హెచ్చరించిన ప్రభా దాగ్రత్తగా పడినాయ వాడికి అవకాశం ఇవ్వకుండా పాపానికి నేను చోటు ఇవ్వకుండా పరిశుద్ధులు కాబట్టి మేము కూడా పరిశుభ్రంగా జీవించే బిడ్డలుగా తయారు వైరస్ దాని మళ్ళీ కంప్లీట్ అయిపోయింది ప్రభా కానీ వైరస్ ఇంకా ఉంది నాయన కాబట్టి తండ్రి అది విజృంభించకుండా దాన్ని డీహెక్టేట్ చేయమని ఆశిస్తున్నాం మీరు గద్దిస్తే అది పోతుంది ప్రభా మీ ఆజ్ఞ పొందుకొని అది లోకాలకు వచ్చింది అయినా మీరే గడించండి తండ్రి దాని నుంచి మేము లెఫెన్స్ నేర్చుకున్నాం ప్రభావా అనేక లెఫెన్స్ బోధించిన ప్రభావాన్ని కంటిన్యూస్ గా బోధించడానికి సాయంత్రం అడ్డిస్తున్నాం అభిషేకం అభిషేకించబడ్డ వారిని అది హాని చేయదని మీరుస్తారు మాకు అయితే గ్రంథంలో చూపించినారు ప్రభావ దేవుని బిడల్ని దేవుని దాసుని అది హాని చేయడానికి దీలేదని కాబట్టి తండ్రి ఆ యొక్క వాక్యాన్ని మా జీవితంలో నెరవేర్చారు ఇద్దకాలం గంభీరతన్ని నెరవేర్తారు కాబట్టి దాని ప్రకారంగా ముందు బిడ్డలుగా తయారు చేసి మమ్మల్ని మీరు ఆకృతి పరచుకోండి వినబోతుండగా మీరు దాన్ని గ్రహించి పాటించే బిడ్డలుగా తయారు చేయాలిస్తున్నాం తండ్రి చేసుకొని పరిశుద్ధి పరిశుద్ధి పరిశుద్ధి ప్రేమ నమ్మకం మా ప్రియ పనులకు తండ్రి ఏకయ్యా నేను అమ్మకి ఎంతో తెలుసు ప్రభా అయ్యా మరి ఇప్పటి ప్రభు సజీవ లెక్కల మమ్మల్ని ప్రభా అయ్యా ఈ ఉదయ కాల సభ్యులని పాఠశాల ఎదురు కూర్చోబెట్టిన ఎంత వందన్నారు తండ్రి ఇదిగో ఆయన ఈ వాక్యాన్ని ప్రభు మేము ధ్యానం మీరు సహాయక మీరు నడిపించండి తండ్రి ప్రభా మీరుండి మాట్లాడండి ప్రభు కొని మాటలు ప్రభు హెచ్చరికల ద్వారా ప్రభు మేము తెలుసుకోండి ప్రభు దాని ద్వారా ప్రభు మా జీవితాన్ని మేము సరి చేసుకున్న ఒక అవకాశాన్ని ఇవ్వమని ప్రభా ఈ ప్రార్థనంతటిలో మీరు మహిమ పొందమని ఈసారి నామడి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మంచిది ఆ యాకోబ్ రాసిన పత్రిక నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిన ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని చూడండి ఇది ఎవరు చెప్తున్నారు నా సహోదరులారా దేవుని బిడ్డలకు ఒక హెచ్చరిక ఇది ఎందుకు అని అంటే మనం ఈ రోజుల్లో ముఖ్యంగా శ్రమల కాలంలోనే ఉన్నాం పరిస్థితులు అన్ని తారుమారు అయిపోతా మాట్లాడుకుంటున్న సమయంలో మాట్లాడుకున్నాం ఒక రియల్ ఎస్టేట్ కొలాప్స్ అయిపోయింది ఈ వర్షాల వల్ల రెగ్యులర్గా వాడుకునేటువంటి కూరగాయలు గానీ వీటన్నిటి ధరలు కూడా విపరీతంగా హైక్ అయిపోతున్నాయి విపరీతంగా తర్వాత ఈ వర్షాల వల్ల చాలా మంది చాలా రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు నాకు అనిపిస్తుంది ఈ వర్షాలు ఇట్లాగే కనుక కంటిన్యూ అయితే దాదాపు ఇంకా ఆల్మోస్ట్ కరువు అనేది దగ్గరకు వచ్చేస్తుంది ఒక చిన్న భయం ఎక్కడో పడుతా ఎందుకంటే ఈ ప్యాడీ కానివ్వండి మెర్చి కానివ్వండి కాటన్ కానివ్వండి తర్వాత అన్ని రకాల కమర్షియల్ నాన్ కమర్షియల్ క్రాప్స్ అన్ని కూడా ఈ వర్షం దెబ్బకి చాలా వరకు పాడైపోతున్నాయి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాం అయితే ఇవన్నిటికీ దేనికి సూచనలు అని అంటే శ్రమలు ఖచ్చితంగా శ్రమల్లో వెళ్ళిపోవాల్సింది శ్రమను అనుభవించాల్సిందే అది ఎలాంటి శ్రమైనా శ్రమ ఎటువైపు నుంచి వస్తుందో ఎవరు ఊహించు ఊహించలేరు మొన్నటి వరకు భయంకరంగా లగ్జరీగా ఉన్న వాళ్ళు ఈ రోజు వాళ్ళ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి మొన్న రాజధానిలో రాజధాని అనౌన్స్మెంట్ చేయక ముందు ఆ పొలం అక్కడ ఎకరం వచ్చి లక్షలు ఐదు లక్షల కన్నా రేటు ఉండేది కాదు సడన్ గా నాలుగు కోట్లకి వెళ్ళిపోయింది రేటు ఈ రోజు కోటి రూపాయలకి కొనేవాడు లేరు ఆ డబ్బులు అమ్ముకున్న చాలా లగ్జరీగానే ఉన్నాడు ఈ రోజు చూస్తే మళ్ళీ ఆ లగ్జరీ పోయిపోయి కామన్ స్థితిలోకి వచ్చారు ప్రతి ఒక్కళ్ళు అంటే ప్రతి ఒక్కడు ఈ మార్గం నుంచి వెళ్లాల్సిందే ఈ శ్రమలు అనే దాంట్లోంచి వెళ్లాల్సిందే అయితే అన్నిటికి శ్రమన అది ఏదో రకంగా వాడు ఏదో రకంగా ఇదవుతాడు గాని అందుకని ఇక్కడ అంటున్నాడు నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష క్రైస్తవులకు వచ్చే పరీక్ష వాడికి డబ్బులున్నా క్రైస్తవులు డబ్బులు లేకపోయినా ఆర్థిక పరిస్థితి బాగున్నా బాగోపోయినా ఉద్యోగం ఉన్నా లేకపోయినా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఎలాంటి ఒడిదుడుకుల మధ్య నివసిస్తున్నప్పటికీ అది ఏంటి అని మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష కలుగు పరీక్ష ఓర్పును కుట్టించిన ఎరిగి దాని వల్ల మనం సహనాని పొందుకోవాలి కానీ అసహనాని కానే కాదు మీరు నానా విధమలైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకున్నది శోధన వచ్చినప్పుడు మనం చనుకుపోవటం కుంగిపోవటం శ్రమ దినానా నేను కుంగిన వాడిని అయితే చేతగానే వాడిని అవుతుంది కదా అని చెప్పి లేఖన భాగ్యాలలో లేఖన భాగాల్లో విధంగా మన శ్రమ వచ్చినప్పుడు దాన్ని ఆ ఆనందించాలి అని అది ఒక మహానందంగా ఎంచుకోవాలంటారు ఆ విధంగా ఎంచుకొని బైబిల్లో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు ఎవరు ఆ ఒక రాజు ఒక ప్రతిమను తయారు చేసి దానికి మొక్కమంటే ముగ్గురు వ్యక్తులు మొక్కరు వాళ్ళని తీసుకెళ్లి బాగా రెట్టింపుగా బాగా ఎక్కువగా వచ్చేటట్టు అగ్ని తయారు చేసి రాజు అగ్ని తయారు చేసి దాంట్లో వీళ్ళని తీసుకుని వెళ్ళినప్పుడు వీళ్ళు దేవుణ్ణి సృష్టించారు చెడ్రకు అవిధినికో ఆ వీళ్ళు అయితే వీళ్ళు తెలియకుండానే నాలుగు వ్యక్తి కనపడ్డాడు దెబ్బక రాజు కూడా మారిపోయే మారిపోయిన సందర్భాన్ని చూస్తాం మనం అట్లా శ్రమని మనం ఆయుధంగా చేసుకొని శ్రమను మనం ఆనందంగా ఎంచుకొని దేవుళ్ళు ఎప్పుడైతే మనం ఆనందిస్తామో అప్పుడు ఈ శ్రమను మనం సాధారణంగా ఈజీగానే దాన్ని జయించేవారిగా ఉంటాం మనం దాన్ని జయించాలి అని ఫస్ట్ దాన్ని జయించాలి అంటే ఈ బ్యాటిల్లో ఈ ఫీల్డ్ లోకి ఈ శ్రమలోనే దాంట్లోకి మనం ఎంటర్ అవ్వాల్సిందే తప్పదు ఇది ఏది నిమిత్తం అంటే మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవడం కోసం గాని మరి ఇంకోటి ఏమీ కాదు అదే మాటని ఆ శ్రమల గురించి యశాగ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయం నలభై అధ్యాయం పదవ వచనంలో చూస్తే నేను నిన్ను పుటము వేసి వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కొలిములో నిన్ను పరీక్షించి నా నిమిత్తము నా నిమిత్తమే అలాగ చేసేదనని నానామము నా అపవిత్రపరచబడ నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చువాడిని కాను చూడండి దేవుడు తన కోసం ఏర్పరచుకునే విషయంలో మనం ఏర్పరచుకునే విషయంలో మనం ఊర్పు కలిగిన వారి లాగా ఉన్నావా శ్రమ కలిగిన వారి లాగా శ్రమను సహించే వారి లాగా ఉన్నావా ఆనందంగా ఎంచుకొని ఈ లోకంలో పడిపోకుండా ఉండేవారిలాగా ఉన్నావా లేదా అని చెప్పి కోసం దేవుని నామం మహిమ మహిమపరచబడటం కోసం మనల్ని గొప్ప యోధులుగా సైనికులుగా తీర్చిదిద్దడం కోసమే దేవుడు ఈ శ్రమల్ని అతని తన బిడ్డలకి ఇచ్చాడనే మాటను లేఖనాల్లో తెలియబరుస్తా ఉంది చూస్తే ఆరు చూస్తే దేవా నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు వెండిని నిర్మూలం చేసిన రీతిగా మమ్మను నిర్మూలన చేసి ఉన్నావు చూడండి అది దాని నిర్మాణం కావాలి అన్నంటే దాంట్లో ఉన్నటువంటి ప్యూరిటీ బయటికి రావాలి అని ఆ అగ్ని చేత అది శోధించబడాల అగ్ని చేత పరీక్షించబడాలా అగ్నిలో వేయబడాల అట్లాగే మనం కూడా శ్రమలో వేయబడినప్పుడు శ్రమలో అనేటువంటి ఇబ్బందులు కొలిలో మనం వేయబడినప్పుడు విశ్వాసం సన్నగిలిపోకుండా విశ్వాసం మరింత బలపడి దేవుణ్ణి నామానికి మహిమా దేవుని నామ మహిమార్థమై జీవించే విధంగా దేవుడి తన కోసములన్నీ చేసుకుంటాడు వెండి తయారు చేసేటువంటి బంగారం తయారు చేసేటువంటి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి దాన్ని దాన్ని ఎందుకు వేసుకుంటాడంటే అతను ధరించుకోవడం కోసం దేవుడు కూడా మనల్ని ఎందుకు పెట్టుకుంటున్నాడు ఏంటంటే ఆయన నుండి స్థలంలో మనం ఉండడానికి యోగ్యమా కాదా దేవుడు కూడా శ్రమల మార్గంలోంచి వెళ్లారు ఎంత శ్రమలు అనేది మనం ఆయన సిలువ మార్గాన్ని ఆయన ఆ శిలువ వేసిన విధానాన్ని ఆయన్ని రోడ్ల మీద తిప్పిన విధానాన్ని కొట్టిన విధానాన్ని అన్నింటినీ మనం చూసుకుంటా పోతే ఏమీ లేనప్పటికీ ఇటువంటి నిష్కారణంగా నింద ఏమీ లేనప్పటికీ ఆయన్ని ఇబ్బంది పెట్టారు కొట్టారు శ్రమలు కప్పజెప్పారు చనిపోయేంత వరకు చనిపోయారా చెప్పి ఆఖరికి పరీక్షించేదాకా కూడా మనిషి దేవుడు దాన్ని ఆనందంగా ఎంచుకొని తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుంచి తర్వాత నా ఆత్మని చేతికి అప్పచెప్తున్నానని చెప్పి సంతోషపడతాడు అక్కడ వెంటనే మూడో రోజు తిరిగిలే లేపబడతాడు దేవుడు ఆ విధంగా ప్రతిది దేవుడు శ్రమ మార్గంలోంచి వెళ్లారు శ్రమ మార్గాన్ని జయించారు తిరిగి పునరుద్ధానంలోకి దేవుడు ఏ విధంగా వెళ్ళాడు ప్రతి విశ్వాసీ కూడా ఈ లోకంలో ఆ ఆ శ్రమ మార్గాన వెళ్లాలనేది ఈ శ్రమల కాలంలో ముఖ్యంగా మనం ఉన్నాం కాబట్టి ఇటువంటి ఆలోచన ప్రతి క్రైస్తవుడు కావాలి వచ్చిన శ్రమ మనం జయించడానికే గాని మనం తప్పుకోవడానికి వెనక తిరిగిపోవడానికి కాదు ఎందుకంటే రాన్ రాను దినాల్లో ఇంకా దుర్దినాలు ఎక్కువగానే వస్తాయి ఈ దుర్దినాలు దేనికి సాదృశ్యం దేనికి అంటే అంటే ఇవన్నీ కూడా ఈ దుర్దినాలు ఇవన్నీ కూడా మనకి పరీక్ష కోసమే అనే విషయాన్ని తెలుసుకోవాల ఏ ఎటువంటి పరిస్థితుల్లోనైనా కరువైనా ఇరుకైనా ఇబ్బంది అయినా వస్త్రహీనత అయినా ఎట్లాంటి సరే దేవుణ్ణి నామం మహిమపరచబడే విధంగా మన ప్రవర్తన అనేది ఉండాలి మన బుద్ధి అనేది ఉండాలి ఆ విధంగా దేవుడు మనల్ని నేర్పరచుకోవాలని చెప్పి మనం ఆశపడాలి ఆ విషయంలో మనకు ఈ విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే మనం ఉంటుంది ఈ రోజుల్లో ఇలాంటి శ్రమలే రాను రాను కరువులు రావచ్చు ఇంకెన్ని ఇబ్బందులు వస్తాయో తెలీదు తర్వాత మతపరమైనటువంటి ఇబ్బందులు ఏమోస్తాయో తెలీదు కాబట్టి వాటన్నిటిని మనం సహించాలి అని మెంటల్ గా మనం ప్రిపేర్ అయి ఉండాలి అందుకని దేవుడు ఈ ఈ రోజుల్లో మనకి ఇటువంటి బోధ అవసరం కాబట్టి ఈ మాట మనల్ని హెచ్చరిస్తున్నారు అనుకోవాలి చూస్తే ఓటో పేత్ర అధ్యాయము ఆరో వచ్చినా చూస్తే ఇందువల్ల మీరు మికిలిగా ఆనందించున్నారు కాని అవసరం బట్టి నానా శోధనల చేత ప్రస్తుతం కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుతున్నది నశించి పోవు అగ్ని పరీక్ష శుద్ధపరచబడినది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమను ఘనతను కలుగుటకు కారణమవును ఎందుకు ఈ శోధన మనకి కలుగుతుంది ఎందుకు మనకి ఈ ఇబ్బందుల కొలించి మనం వెళ్ళాలి అని అంటే ఇక్కడ ఆ మాటకి అర్థం చెప్తున్నారు మిక్కిలిగా ఆనందించుతున్నాం అవసరతను బట్టి నానా శోధన చేత ప్రస్తుతం కొంచె కాలం మీకు దుఃఖం కలుగుతున్నది ఈ దుఃఖం ఈ శ్రమ అనేది కొంతవరకే ఎందుకు అని నేనంటే మనం బరాయించలేనంత స్థితిలోనైతే కాదు చూడండి ఏవు గారి విషయంలో సాతానికి దేవుడు నా నా సేవకుడైన ఏముని చూసావా అని నన్నున్నప్పుడు ఆ నువ్వు ఆయన చుట్టుత రక్షణ వలయాన్ని తీసి చూడండి అంటాడు అన్నప్పుడు ఆయన అతని ప్రాణానికి మాత్రం ఏమి హాని చేయొద్దు గాని ఏ హాని చేయద్దు గాని నువ్వు అతని మీద నీకు అధికారం ఇస్తున్నా అని పోన్నప్పుడు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినప్పటికీ దేవుని కాపుదల చేత దేవుని ఆత్మ చేత ఆయన విశ్వాసంలో నుంచి కిందకి పడిపోలేదు విశ్వాసంలోనే ఉన్నాడు చాలా మంది ఉచిత సలహా ఇచ్చినా కూడా ఆయన దాన్ని యాక్సెప్ట్ చేయలేదు గానీ దేవునికి దేవునికి విధేయుడిగానే ఉన్నాడు కానీ అవిధేడుగా లేదు అట్లాగే అబ్రహం గారు కూడా లేకలేక ఒక్క పిల్లోడు ఉంటే ఆయన బలి ఉమ్మని అడిగినప్పుడు సిద్ధపడతాడు వెళ్తాడు పిల్లోడిని బలిక అన్ని రకాలుగా మనస్ఫూర్తిగా చిన్న సంకోచం కూడా లేకుండా బాధ లేకుండా అది ఎంతసేపు అయినంటే కొంతకాలమే ఇమీడియట్ గా దేవుడు పరీక్షించాడు దానికి రెమెడీని అక్కడ చూపించారు తర్వాత ఏబు గారి విషయంలో కూడా చూస్తే ఆయన ఏమేమైతే పోగొట్టుకుంటాడో అవన్నీ మళ్ళీ ఆయన పొందుకుంటాడు అట్లాగే నశించిపోతున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడినది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసు ప్రత్యక్షమైనప్పుడు మనం ఈ పరీక్ష ఈ పరీక్షల్లో ఈ ఇబ్బందుల్లో చెల్లినప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన మనకి మెప్పుని మహిమని ఘనతని కలగజేయటం కోసమే మనకి ఈ కొంచెం ఇబ్బందుల నుంచి మనం వెళ్ళాలి ఇబ్బంది లేకపోతే ఈ ఈ ఈ తాత్కాలికమైనటువంటి కొద్ది కాలంలో ఉండేటువంటి ఈ శోధనలు వేదనలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం కాలం అయినప్పటికీ అనుభవించి విశ్వాసంలో నుంచి ముందుకు వెళ్ళినప్పుడు దానికన్నా మనం ఎంత ఆ అవమానాల్ని నిందని శోధల్ని వేదాలని ఇవన్నింటినీ బరాయించాం వాటి అన్నిటికంటే ఘనతగా దేవుడు మనల్కి ఇక్కడ చెప్తున్నాడు అవన్నీ ఇవ్వటం కోసం ఇది జరుగుతుంది అని ముఖ్యంగా మెప్పు మహిమ ఘనత కలుగుట కోసం ఈ కారణం కానీ అట్లాగే నా ఒకటో చేతులు నాలుగో అధ్యాయం పన్నెండు చూస్తే క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందా నిందల పాలైన ఎడల మహిమస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలిచి ఉండును మీరు ధనిలు చూడండి మనం ముఖ్యంగా ఈ శ్రమ దేని వలన పొందాలి అనేది ఏంటంటే దేవుని వలన ముఖ్యంగా దేవుని వలన అంటే దేవుని పరిచర్ చేసేటప్పుడు దేవుని స్వార్థను ప్రకటించేటప్పుడు చాలా మంది హతసాక్షులైపోయారు వాళ్ళు ఎంత ధన్యత కలిగిన వాళ్ళు చూడండి ఎందుకంటే దేవుడు చెప్తున్న మాట ఆయన ఆ వీళ్ళ మిమ్మల్ని శోధించినప్పుడు శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను కూర్చి మీకేదియో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి ఏదో వింత జరుగుతుంది అన్నీ ఆశ్చర్యానికి మనం ఇదే ఒకడు జరుగుతుంది ఇది ఎవరికీ జరగట్లేదు ముఖ్యంగా నాకే టార్గెట్ చేసి జరుగుతుంది అని చెప్పి అని నన్ను అనుకోకుండా ఇంకా ముందుకెళ్ళినప్పుడు క్రీస్తు మహిమ బయలుపరచినప్పుడు మీరు మహానందంతో సంతోషంతో సంతోషించిన నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారైనంతగా సంతోషించండి చూడండి దేని గురించి ఏంటంటే మనం ఇవన్నీ కూడా దేవుని నామాన్ని మహిమపరచే విధంగా దేవుడిచ్చేటువంటి ధన్యతలు దేవుడిచ్చేటువంటి కోప కాబట్టి మనం ఖచ్చితంగా శ్రమల మార్గానే పోవాలి శ్రమల్లో నుంచి అలాంటి ఆదరణకరమైన మాటలను మనం నేర్చుకుని తెలుసుకొని వీటిని మనం ఎటువంటి ఇబ్బందులు కలిగినా ఎటువంటి వేదలు కలిగినా వాటి అన్నింటినీ మనం స్వీకరించి సంతోషంతో ముందుకెళ్ళినప్పుడు దేవుడిని మనం మహిమపరచగలుగుతాం దేవుడు అటు కృపను మనకు అనుగ్రహించను గాక ఆమెన్ దేవుడి కొన్ని మాటలు స్వామి ఆశీర్వదించ పరిశుద్ధ ప్రేమ కలిగిందైనా జీవం కలిగిందైనా జీవాధిపత్యం ఏనామానికి ఎంతో వందనాలు తెలుస్తూ ఉన్నాను ప్రభా అవును ప్రభా ఇదిగోనైనా అయ్యా మేమందరం కూడా ప్రభా ఇదిగోనైనా ఈ శ్రమల దినాల్లో శ్రమల నుంచి వెళ్లవలసినారు అని నీ లేఖన భాగాలు చెప్తున్నాయి ప్రభు అందరిని మీకు ఎంతో వందనాలు ప్రభా ఇదిగోనైనా మరి ఈ ఆధ్యాత్మికంగా ఎదురవుతున్నటువంటి ఎలాంటి అడ్డంకులైనా సరే ప్రభా వాటిని ప్రభా విశ్వాసంతో జయించి ముందుకెళ్లే విధంగా మిమ్మల్ని తీర్చిదిద్దండి శారీరకంగా ప్రభా ఈ లోపంలో వస్తున్నటువంటి అయా శ్రమలను బట్టి ప్రభా అయా ఇదిగో నాయన ఈ వరదలే గాని కరువులే గాని యుద్దాలే గాని అయ్యా ఇంకా ఎలాంటి సూచనలు ఎన్ని వచ్చినా సరే ప్రభా వాటన్నింటిని జయించడం కోసమే ప్రభా అయా వాటన్నిటినీ మాకు చూపిస్తున్నారు తండ్రి మీకు ఎంతో వందనాలు ప్రభా వాటన్నిటి అందు ప్రభా మేము నిలకడగలిగి అయా విశ్వాసంతో ముందుకెళ్లడానికి ప్రభా మీ కుటుంబాన్ని గ్రహించండి అయా మేము ప్రభా ఈ లోపంలో కొంతకాలం అయినా అయా శ్రమలుగుండా వెళ్లి ప్రభా అయా శుద్ధ సువర్ణంగా మారినట్టు ప్రభా మా జీవితాలను ప్రభా అయా ఆ విధంగా ప్రభావి మార్చుకోవడానికి ప్రభా అయా శ్రమలుగు వెళ్లడానికి మాకట్టి ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి ప్రభావ మమ్మల్నే కదగాను ప్రభా ఈ శ్రమలు దినాల్లో ప్రభావి ముందుకు వెళ్ళడానికి విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ప్రతి విశ్వాసకి ప్రతి సంఘస్థుడికి మీరటి ధైర్యంతో నింపమని ప్రార్థన చేయవచ్చు తండ్రి ఎదుగునాయన చెప్పబడిన వాక్యాన్ని ప్రకారం ప్రభావి జీవించలాగ ఆ వాక్యాన్ని మా నేల దాచుకొని ప్రభావిడ ఆనందించే వారి లాగా ఆనందపడేవారు లాగా తీర్చిదిద్దమని ప్రార్థన చేయొచ్చున్నాం తండ్రి ముఖ్యంగా ఆయన ఎఫ్రామ్ సార్ గురించి మేము ప్రార్థించం తండ్రి ఆ కుటుంబాన్ని మీరు నా ఫోన్ చేసుకోండి ప్రభా ఆయన ప్రభా తల్లిని పోగొట్టుకుని అయ్యా ఎంతో మరి దుఃఖపడుతుండగా తండ్రి అయ్యా మీరు ఓదార్ ఓదార్పుని మీరు అనుగ్రహించండి అయ్యా మీరు సహాయం దయచేయండి ప్రభా మరి ఆ తల్లి గారితో ఉన్నటువంటి అటాచ్మెంట్ ద్వారా ప్రభా ఆయన మరి ఇంకా ప్రభా బయటి రాలేని స్థితిలో ఉన్నారు ప్రభా దుఃఖం మీ లేఖన భాగాలు చెప్తున్నాయి ప్రభా నిరీక్షణ లేని ఇతరుల మీరు దుఃఖపడొద్దు చెప్పి చెప్తున్నారు తండ్రి వాక్యం బలపరుస్తున్నప్పటికీ ఆయన ఆయా ఆ బలహీనతను మీరు తీసివేయండి ఆయా శవలో నుంచి ప్రభావి ఆయన ప్రభా ఆనందించే విధంగా ప్రభావిడని ప్రభా ఆయన చుట్టూతా ప్రభా కుటుంబం చుట్టూ మీ కాపుదల నుంచి మేము ప్రార్థన చేయొచ్చున్నాం ప్రభా అదే విధంగా ప్రభా తండ్రి మరి భాస్కర్ సార్ వాళ్ళ మదర్ల మీరు నాపం చేసుకోండి సంపూర్ణమైన స్వస్థతను మీరు అనుగ్రహించండి ఎఫ్రైం సార్ వాళ్ళ మదరకు కూడా సంపూర్ణమైన స్వస్థత జాస్వాన్ని బట్టి కూడా ప్రార్థించబుల బిడ్డను జ్ఞాపకం చేసుకునండి అయా సంపూర్ణంగా స్వస్థతను అనుగ్రహించండి అయా బలాన్ని జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి అయా తిరిగి లేపండి అయ్యా మీ సాక్షిగా మీ బిడ్డగా మీరు నిలబెట్టుకోమని ప్రార్థన చేయొచ్చు తండ్రి ఈ పరిచర్లో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను మీరు నాపకం చేసుకోండి తండ్రి అట్లాగే బ్రదర్ మనోజ్ గారిని మీరు నాపకం చేసుకోండి ప్రభా వారి బ్రదర్ని ప్రభా అయా చనిపోయి తండ్రి అయా ఆళ్ళకు కూడా ప్రభా ఆదరణకర్తగా మీరు ఉండండి ఆదరించండి కనిపి చూపించండి దేవ అయా ప్రభా ఇట్లాగే ప్రభా ఈ ఈ కేబిపిఎం ఫ్యామిలీగా ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళకి ఎదురవుతున్నటువంటి ఇబ్బందులను ప్రభా అయా విశ్వాసంతో జీవించడానికి అటు జ్ఞానంతో నింపండి దేవానికి ఎంతో వందనాలు ప్రభా ఇదిగోనైనా ఈ వర్షాకాల సీజన్ లో ప్రభా అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ అయ్యా నీట ఇల్లు ప్రభా నిరాశ్రలైన వారు ఇళ్లు వారు అయ్యా ఎంతో బాధపడుతుండగా ప్రభావ వారందరినీ ప్రభా మీకు కనికలి చూపించండి దేవానికి ఎంతో వందనాలు ప్రభా ఇదిగోనైనా ఈ కరోనా వ్యాధిని ప్రభా అని కూడా ప్రభా నిం అయితే ప్రభా దూరపరచండి దాని తీవ్రతను తగ్గించండి ప్రభా నీ బిడ్డలైన వారిని ప్రభావి ఏమి చేయకుండా ఉండలాగని ప్రభా కుటుంబం అనుగ్రహించండి అది తెలుసుకొని ప్రభా నీ బిడ్డలైన వారి ప్రభా అయ్యా మీకు లోబడి ఉండే విధంగా మీ కుటుంబం అనుగ్రహించండి ముఖ్యంగా ప్రభా ఈ చిట్ట చివరి రోజుల్లో ఎవరెవరికైతే రక్షణ భాగ్యం లేదో అటువారికి ప్రభా మీ రక్షణ భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి ప్రభా ఎదుగునైనా ఆదిలాబాద్ వైపులో ఉన్నటువంటి పరిచయ చేస్తూ ఉన్నటువంటి పాస్ గారు మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి నీ చిత్తం అయితే ప్రభా ఆ చర్చిని ప్రభా ఆ వాళ్ళు తీసుకొని ప్రభా అక్కడ అక్కడ నలభై గ్రామాలకు ఏమో ప్రభావ స్వార్థికుడు కూడా లేడని విన్నాను తండ్రి నిశ్చిత్తం అయితే ఆ ప్రాంతాలకు ప్రభా స్వార్థికులను పంపించండి ఆ ప్రాంతంలో నశించిపోతున్న ఆత్మల్ని వెతికి రక్షించే దేవుడు ఉండగా తండ్రి అయ్యా ఎవరినైనా ఒక బిడ్డని ప్రభా ఆ ప్రాంతాలకు మీరు పంపించమని ప్రార్థించారు అదే విధంగా ఈ ధోరణాల వైపులో కూడా ప్రభా కొలో ప్రభా పాస్ట్ర లేడని విన్నాను తండ్రి అయ్యా నిశ్చిత్తం అయితే ఆ ప్రాంతాలకు ప్రభా అ స్వార్థికులను మీరు పంపించమని అయ్యా సంపూర్ణంగా వాళ్ళందరూ రక్షించబడాలని ప్రభు నీ కృపణాన్ని గ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాం నీకు ఎంతో ముందు నాకు దేవ ఆ గుడిసే ప్రాంతాల్లో అయ్యా ఆ చాపలాయి ప్రభా అటువైపు ఉన్నటువంటి ఆ గ్రామ ప్రభా మీకు అభిజెప్తున్నాను తండ్రి ప్రభు వారు కూడా ప్రభా రక్షణ మార్గాన్ని వాళ్ళందరికీ మీరు అనుగ్రహించారు ఇట్లా ప్రభు నశించిపోతున్న ప్రతి బిడ్డను ప్రభు మీ పాత అనేది తీసుకొస్తుండగా అప్పు చూపించే అవకాశం వాళ్ళకి ఇచ్చి ప్రభా మీరు నిద్రేవుడని అయా రక్షకుల ఉన్నారని తెలుసుకోండి ప్రభు అయా పాపాల గురించి మా చేపాల గురించి వ్యసనాల గురించి ప్రభు మీరు మరణించారు ఎవరు కూడా ఆ విధంగా ప్రభు చేయలేత్త మా మా తండ్రి గాని అయ్యా కుటుంబంలో రక్త సంబంధితులు తెలిసిన వాళ్ళు ఎవరు కూడా చేయలేదు ప్రభు మీరు మాత్రమే చేశారని తెలుసుకొని అయా సంపూర్ణ రక్షణ మీలోనే ఉందని చెప్పి తెలుసుకున్న ప్రభు వారీ అట్టు మీ వైపు తిరగడానికి ఒక అవకాశాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేయొచ్చు ప్రభా ప్రతి సంఘస్థుల్ని ప్రభావం కాపర్ని తీసుకొస్తుండగా ప్రభా ఈ చిట్ట రోజుల్లో ప్రభావ స్వార్థక ఆటంకం లేనటువంటి రోజుల్ని అటువంటి పాదలను మీరు అనుగ్రహించమని ప్రార్థించు తండ్రి చిత్రమతి ఈ మనవులన్నీ మీ రాజ్యంలో చేర్చుకొని ప్రతిఫలాన్ని ఆయా గొప్ప విజయాన్ని మీరు అనుగ్రహించమని ఏ సై జీవం కలిగిన అడిగి వేడుకొని ప్రార్థించుకుందుకు నమ్మకం ఏంటంటే ప్రేంకులు దిన ప్రస్తుతం చెల్లించుకుంటున్నాం తండ్రి దేవాలయ కార్యశ్రమంలో దేవాలి మరి నమ్మక సంస్థ నమ్మకం రక్తంలో శుద్ధి చేయవచ్చండి అయ్యా మీ యొక్క మహానుభ్యులమైనటువంటి నాము ప్రసిద్ధమైన నాము దేవుడు ప్రేమతో చూపించడానికి కానీ అయ్యా మీ యొక్క బిల్లతో సహవాసం కలిగినటానికి కానీ ఇబ్బంది కలుగుతాయి అయ్యా మీరు అనుగ్రహిస్తూ నడుపుతున్నప్పటికీ మళ్ళీ చెప్తున్నటువంటి దీనికి శాంతి ప్రేమకి అయినా కొందనాలు చదివిన ప్రేమ కలిగిన ప్రేమ అహోదయాన్ని వేడుకుంటున్నాను హరియా ఎప్పుడు కూడా వేడుకుంటున్నాను సహాయం చేయండి ప్రేమ అడిగి అడిగి ఒప్పుకుంటుండగా సహాయం చేయండి ప్రేమ గుడియా చూస్తున్నాను ఎప్పుడు సహాయం చేయండి చేతి గుడికి వెళ్ళి కొన్ని వాళ్ళు నవ్వుగా ప్రేమ గురించండి ఏనాదికల్పం మీకు చిత్రమైన చర్యించుకుంటున్నా చండి చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో వారి కుటుంబాల్లో చండి వారికి ఇస్తే కృపక నేను కొందనాలు ఒక్క శరీర జీవితంలో యొక్క నమ్మకం ఇంకేమైనా సాక్షి జీవితానికి ఏకొందనాలు చర్చించుకుంటున్నాం చండి ఎంగులండి నమ్మక స్థిర జీవితానికి సామాన్ చేయడం దేవ వాక్యంగా రహించిన ప్రజల నిరంత త్వరలో రాణి ఎందుకంటే అదే సిద్ధపడే వారంగా ఉంటానికి సహాయం చేయాలని ప్రార్థిస్తున్నాం పెంకడు గణ రాజాలో మా గమనానికి తీసుకొచ్చినటువంటి వాక్యం ప్రకార్యక్రమం పాలనుకున్న ప్రస్తుతం చెల్లించుకుంటున్నారు పెంగ రాజా యొక్క వారి దృష్టిని ప్రస్తుతం పెట్టుకుంటున్నాం ఈ యొక్క దేవ తెలుగు ఆ సమయం తండ్రిని పరిణామ కుటుంబాలను పోషిస్తారు మెరపించడానికి దాస్తూ వచ్చిన గృప కళ పంత ప్రేమ సంఖ్య మీ నమ్మకాలిత మీకు మీ దైత్యం నీ పనుకాలి అయ్యా నెరపూర్చింది కుటుంబించండి సహాయం చేయడానికి పరిస్థితి సంఖ్య తీవ్ర చేస్తున్నాడు కొంతమంది అయితే నమ్ముడానికి అయ్యాం సాధపట్టి అయ్యాడి తండ్రిస్తున్న మిగతా ఇక్కడ వ్యక్తిస్తుండే సహాయం చే దర్శించండి ఆదరించండి తిరిగి సాక్షిగా అయ్యాను పెంచడానికి ప్రార్థిస్తాం ఇతరుల ద్వారా తండ్రి ఈ లోపల తంటే మీరు మాత్రమే సర్వశక్తి కలిగిన దేవుడు వివాహ ప్రజలు గ్రహించడానికి నాకు ప్రార్థిస్తారు రాజా నమే నాయకులు అధికారులు వివాహంలో తండ్రి నమ ప్రయత్నాలు జ్ఞానం వాళ్ళకి ప్రతి తండ్రి నేను సాధించండి నా దేశ గురించి ప్రార్థిస్తాను తండ్రి నియవాహం మీరు ఇచ్చింది ఆ తండ్రి అయ్యా అతి సమస్తమైనటువంటి అధికారాలు మీ అధికారం కలిగిస్తూ మాట్లాడి నేను సర్వభౌమ అధికారం కలిగింది మానవ జీవితాలు అయ్యా మీ చిత్రం జరిగేట్లేదు అనేక ఆత్మలు నా దేశంలో సంతోషపడాల నమ్మకమైన గొప్ప విద్యోగం ఏమ నమ్మకం ఏంటంటే వచ్చలేదు నా గొప్ప అనేది వచ్చలేదు నమ్మకం లేదా ఇస్తాడు పాదాలు కొట్టుకుంటున్నారు సహాయం చేయండి తండ్రి పని విడిపోయా నమ్మకం తంటే పనుకుంటారు సహాయం చేస్తారని మంచిగా అమ్మేట్టుకుంటున్నారు అనేకమైనటువంటి శుభార్లు ప్రచు నమ్మకాలు సుహార్తం లేకపోయినా బోధకం లేకపోయినా పాదాలు కొట్టుకుంటాము సహాయం చేయండి పెండు గ్రంజాత్మకం అనుగ్రహించినవి ఎకరాజీ సంబంధించిన పనులు మీ తోటలో పనిచేసేటటువంటి ఆలోచించుకోవాలి దేవాన్ని పాశనకు వెళ్ళిపోయి దేవాత్మకరించుకోవాలని ప్రయత్నిస్తున్నాం పెండు గడి రాజ్యాత్మేవాడలు ఈ యొక్క పరిస్థితుల ద్వారా తండ్రి ఆ కల వర్షాల ద్వారా ఎంతమంది నష్టపోయి ఎంతమంది పండు కోల్పోయి ఎంతమంది తినడానికి తిండి లేక తినడానికి స్థలం లేక లేదా వ్యాధులతో పాల్పడుతున్న చూస్తున్నాం ఆదరించి తండ్రి ఈ కరోనా వైరస్ ద్వారా కూడా థ్యాంక్ యూ అనేక కోట్ల మంది తమ యొక్క జిల్లాల పడిపోయినారు అటువారిని బట్టి మేము చూస్తున్నాం థ్యాంక్ యూ తమ కుటుంబాలను పోషించుకునే స్థితిలో ఉండదు అయ్యాకృపలను గ్రహించండి తయారు చేసుకోండి తండ్రి స్త్రీల వృద్ధుడు పిల్లలు దీర్ఘాలికాధపరిచిన వారిని పాసంగా పెట్టుకుంటుంది వ్యవసాయం చేయండి బంధుకాల సమయంలో హింసిన వారిని పాసాగ్ పెట్టుకుంటున్నారు తండ్రి అయ్యా ఆదరించండి కుటుంబాన్ని గ్రహించండి వేదాన్ని గ్రహించండి అయ్యా పోషణ పోషణాధారమేట్లు తీసుకోవాలిగా పెద్దపడుతున్నటువంటి వాక్యం వివిధ మాధ్యమాల ద్వారా సత్యవాక్యంగా ఉండటానికి రేఖానికి ప్రశ్నలు కలిగించారు ఇవా నమ్మకమైన కొన్ని ప్రాంతాలు కలిగిస్తూ సంకోచారు అనుకరిస్తూ ఉన్నటువంటి ప్రభుత్వం ప్రాంతంగా ఉంటూ అయ్యా మీద అనుభవిస్తున్నటువంటి అయ్యావారి జీవితాలు అనే ప్రాంతాల సంతోషం అయ్యావారి జీవితంలో అనేక శుభకార్యం కాకపోవడం అయ్యా లేనండి కృపల్ నిండి వినా ముఖరు అహింసను నమ్మకం ఏంటంటే అవమానం నిందనం అయ్యా నమ్మకం తగ్గించా ఏ సాక్షులకు నిలబడి కుటుంబాలని సంఘాలని అయ్యా విశ్వాస పుట్టుకుంటుందిగా జాన్ చేసుకోండి ఈ కృపల్ నిగ్రహించడానికి ప్రార్థిస్తున్నాం పెంగుల గని రాజా నమకు తండ్రి మీకు మీద అనుగ్రహించండి విడుదలలో లేవా సహాయం అనుగ్రహించడా పాదాలు పట్టుకుంటున్నాం పెంగుల గను రాజా ఏ విధంగా చేతిని పట్టుబడించుకుంటాం ఆయామను బలపరచవాళ్ళు లేవనత్వాన్ని బలహీనత లేదు లేవా మీకు బలం సుపూరంగం మీ వచ్చి శివారంగా ఉండడానికి కృపను అనుగ్రహించడానికి మోహన్ దేవ మహిమా సౌరీపృతండి పరిశుద్ర కృప నీకెక్క స్వత్రమైనా గొప్ప దేవ ఈ దిగుమంత ప్రభా మీకు సాయంత్రం మమ్మల్ని అర్పించినా మీకు మీ సందిలో మమ్మల్ని నిలబెట్టుకున్నారు ప్రభావాలి ప్రభావికే తులి స్వతాలు అర్పించుకున్న మీ వాకింగ్ చేయటం బలపించిన క్రమకాలంలో ప్రభావ ఉన్నప్పుడు మేము ఏ రీతిగా మా విశ్వాసాన్ని కాపాడుకోవాలి మీరు మాతో మాట్లాడాలి ప్రభావాలను ప్రభావ ఆయన ఇసు ప్రభావ ఈ ఆనందించాల ప్రభావం ప్రభావ ఎందుకంటే మీకు ఆత్మ అభిషేకం అనేది ఎందుకనక మేము దేనించి భయపడని హెచ్చరించిన గొప్పదే ఇసు ప్రభావం ఈ క్రమంలో ప్రభావ ఎవరు కదిలించి పడుకున్న ప్రభావ ప్రభావ విశ్వాసమైన ప్రభావ స్థిరంగా నిలబడి మీకు జీవించలాగిన మీకు మీకు సత్య ప్రకటించిగా ఎందులాగా మీరు సహక్రమం ప్రాధ్యమైన విశ్వాసంలో ప్రభావీతం అనుసరించడుగా ఎటగాలువ సంపూర్ణ స్థితికి ఎడగాల ప్రభావ తాగిపోయి ప్రభావ బిడ్డలు తయారు చేయడం సాధిస్తానైనా గొప్పదేవాలు చూపించుకున్న ప్రభావం భయపడకుండా మిమ్మల్ని పోలి నడుచుకోవాలి చూపించిన మార్గాన్ని పట్టుకోవాలని అనేక మీకు నడిపించాల ప్రభావాత నడిపించడానికి సాధిస్తాను మీ వాటింగ్ చేత బలపక్షానికే అన్నాను ప్రభావ నా దేవ నా ప్రభావాలి ప్రభావ చివరి వరకు మీకు మీ యొక్క రక్షణ ప్రధాన జీవించాలా అనేక నడిపించాలి సంతా మా పిలుపు మా ఏర్పాటు చేస్తుంది మరి జాగ్రత్తపడినా ఒక దేవ మీరే మాకు సహాయపడి నడిపించడం సాధిష్టమైన ప్రతి దశలో సమస్త ప్రవర్తన జీవించాల పరిశుభ్రంగా జీవించాలని మహిళించాలని సహాయపడండి ఔపిిక దీర్ఘశాంతం కలిగే ప్రభావ మీకు ప్రేమ ప్రభావం చూపిస్తుంది మీతో జీవించాలని సహాయపడడం సాధిష్టమైన నా దేవాల ప్రభావ వైరస్ బాధితులు ఆదిష్టమైన ప్రతి బిడ్డలైనా మీకు భద్రపరచుకోవడానికి సాధిష్టమైన అదే వయస్సు ప్రభావిత కుటుంబాల ఎంతో మంది నాదే కనిపించి ఆదరించండి బలపరచడం సాధితమైన అదే వాళ్ళు రక్షణ సహాయపడండి అదే చివరి బెక్కుల ప్రభావ జీతాలు సమర్థించుకోవాలన్నా ప్రతి జిల్లా మీరు ఆకర్షించుకోవాలని రక్షించుకోవడం సాధిష్టమైన ప్రభావం సాధించమైన ప్రతి ఒక్క బిడ్డ రక్షణ కొండాల ప్రభావం జానం సాయపడడం సాధితమైన హాస్పిటల్స్ లో ఎంతో ట్రీట్మెంట్ నడుస్తుంది ప్రభావర్ బిక్ వార్డు లో ఉన్నారు ప్రభావ స్పష్టవా ఆదర్భాక ఆ రీతి ఉన్నప్పుడు ప్రభావించాలా దాన్ని చెప్పాల ప్రభావం సమర్థించుకోవాలా ఆ రీతిలో ప్రభుత్వం సాధిస్తా లోపటి వాళ్ళకి వాతావరణం ప్రభుత్వ ఎంతో ప్రభావం జీవన చూడుతున్నారు ప్రభావం ఎంతో మంది ప్రభావ కడిగి పోగొట్టుకున్న తర్వాత ఎనిచ్చి సాధిస్తాయినా పొల్యూషన్ వాటర్ వల్ల తర్వాత ఎవరికి ఇలాంటి అనారోగ్యాలు రాకుండా మీరు కాపాడమని సాధిస్తాం ప్రతి బిడ్డని ప్రొటెక్షన్ గా ఇచ్చింది మీరు స్వచ్ఛమైన సాధిస్తాం పిల్లల నుంచి పెద్దవారు పెద్ద గురించి వాళ్ళందరూ రక్షణ సహాయపడండి అయితే త్వరగా త్వరగా రెస్టారా రోడ్స్ తర్వాత తిరిగి త్వరగా గవర్నమెంట్ ప్రభుత్వాన్ని అది తొందరగా చేసేలా సహాయపడండి మీకు పని గురించి ప్రధిస్తామైనా శక్తిని తగ్గించడంతో నడిపించడంతో ఆదిష్టమైన ఆస్వాదించి చూడండి తీర్చి ఓ ప్రభావ మీరు గొప్ప కార్యం జరిగించడం ప్రాధిష్టమైన చివరి దినాలే ప్రభా మీరు అక్కడి దినాలు ఆయన ఇసుక ఎదురు క్షణం చివరి అంతులు ప్రభావ ప్రతి మీ కొరకు మేము ఆయన ఇసుక్రవా దేవుతా సత్ప్రవర్తన కలిగి ఆయన అన్నిటి నుంచి చెప్తున్నా నడిపించాలని సహాయపడము మా విశ్వాసాన్ని కాపాడుకోవాలా మా పరుగును కళబెట్టించుకోవాలి ప్రభావ విశ్వాస జీవితంలో మేము ముందుకు సాధించుకోవాలని సహాయపడము ప్రభావ ఆయన ఇసుక్రవ మీరే సహాయపడమని ప్రాధిష్టమైన మా దేవాలి చివరి వరకునైనా ఇసు ప్రభావరకు మేము జీవించాల ప్రభావి సాక్షి ఎన్ని క్రమాలు వచ్చినా కానీ ప్రభావ మీకు మీరు నిలబడాలా ప్రభావ ఆయన ఇసుక ప్రభావ జీతాల మీద కట్టుకోవాలా ప్రభావ ఆయన ఇసుక ప్రభావ చక్కగా కట్టమైన గోడలా ఉండాల ప్రభావ మీకు పునాది కట్టబడాలి మీ వాక్యంలో కట్టబడాల ప్రభావ మీ వాక్యం కట్టబడిపోతే అక్కడ ఇసుకు మీద కట్టిన పునాది వాళ్ళు ఉంటుంది వరవెత్తి మీరు కొట్టుకుని పోతుంది ప్రభా సమలకాలలో కొట్టుకుని పునాది మీద లేకుంటుంది ప్రభావ నేను వారికి ఉండతున్నావు ప్రభావ మీ వాక్యమైన పునాది కట్టబడాల ప్రభావ ఆయన ఇసు ప్రభావ మీరే మాకు పునాది ప్రభావ మీ వాక్యమే మాకు పునాది సమస్త మీరే నేను మీకు కట్టబడాలా వరవ ఇచ్చిన తుఫాను ఇచ్చిన క్రమని ప్రభు కదిలించడం ప్రభావ ఎందుకంటే ప్రభావం కథలకు నిత్యం కొండ చెప్పండి మేము అరీత విశ్వాసం వాకింగ్ లో అనున్నత ముందుకోవాలని సహాయపడండి మీరు అందరూ సిద్ధపడాలి అనేక సిద్ధపడతా ప్రభావ మీరే సాయపడమైన ఇష్ట ప్రభావం కుటుంబమైన వాళ్ళ మొదటి ప్రభావం రక్ష దొరికితా కుటుంబానికి ఆదరణ ఇచ్చేయండి ప్రభావం సమాధానం ఇచ్చేయండి కొన్ని దుఃఖం ఉంటుంది ఓదార్చి బలపచ్యం కాదని కుటుంబం అంత సరే నడిపించండి ప్రభుత్వ ప్రభావం సాయక్రమం సాధిష్టమైన మీరే ఆదరించాలి బలపచ్చం సాధిష్టం బంధువులు ప్రాణదమ్మలో కుటుంక ఆదరించడానికి ఆదిష్టమైన తమ్ముడు ప్రభుత్వం ప్రభావ ఆ కుటుంబాన్ని మీరు జాప్యం చేసుకోండి బలపచ్చు కాదా ప్రభావత ఇచ్చేయండి మీ ఆదరణ రహించిన బిడ్డలు ప్రభావకుండా విశ్వాసంలో ప్రభుత్వ పరిశోధన బిడ్డలైనా జీవించాలనే సాయ్యం సాధిస్తుంది మీకు నీటి సైడ్ ప్రకటించాలకు జీవించి బిడ్డలుగా తయారు చేయాలి కుటుంబాలు జీవించాలి స్వస్థల సాధిస్తాం గ్రూప్ లోంకర్ గురించి సాధన చేస్తామైనా ఒక బిడ్డను తా స్పష్టపచ్చ పూర్ణ స్వస్థానం గురించి అయినా మీకు ఇంకొక కార్శ్రమిక రక్షణ కారణంగా నడిపించిన అదిష్టమైన ఆ దేవనందరినీ భద్రపరుచుకొని ప్రకటించాల ప్రేమతోనైనా ప్రతి సంఘం సర్వే రావాలా ఇది సమాప్తి ప్రభావ ఈ సత్యం ప్రతి ఒక్కరు గ్రహించాల ప్రభావ ఆయన మతపరమైన జీవితం లోకాభితమైన కల్పితాల్లో బోధించి విడుదల పొందాలా ఈ వాత్యం మీద గ్రహించి ప్రభావ అర్థం చేసుకునే ముందు